ఎనిమిదవ సంకీర్తన ఇందరికి కుందనపు అచ్యుతనామము అనంతనామము ఇచ్చిన సంపదలిందరికీ నచ్చిన శిరులు నాలు కతుదలు కొచ్చి కొచ్చిని ఓ గోవింద వైకుంఠనామము వరదనామము ఇందరికి వాకు వన్యలు లోకాల వత్తులు ఓ గోవిందా గోవింద పండరినామము పరమనామము ఎండలు అన పిడిదిందరికీ నిండు నిధానమై నిలచిన పేరు కొండల కోనేటి ఓ గోవింద